కీర్తన రెండు వందల ఇరవై తొమ్మిది నీ దాసుల పంచ నీడన ఉండితే చాలు ఆది నారాయణ నాకు అదియే పోవ్రతము హరి నిన్ను బాసినట్టి అమరేంద్ర లోకము వల్ల గరిమ నీవు కూడని కర్మమునొల్ల పరగ నీ నులేని చదువులు నొల్ల సరీ నీ కథ వినని సభ చొరను వల్ల దేవనీ దాస్యములేని దేవసంభాషణమొల్ల భావించి నీకు మొక్కని ఫలమునొల్ల ఆవల నీవారగించని అమృత పానమునొల్ల శ్రీ నీవు లేని చింతనేనొల్ల అంది నీ సేవసేయని యగ్రజన్మమైన నొల్ల పొంది నీ గొప్పనగాని భోగమునొల్ల ఇందునే శ్రీవెంకటేశలితివి మమ్ము నిట్టే అందితి జీవన్ముక్తి ఆవలేమి <San> నొల్ల